మహారాజా ఏమి చెప్పేదయ్యా రెండు బలములు అలా తల పడిపోలేటప్పుడు ఆ యజంగా రాజు యొక్క పట్టణం ఉన్నదే ఇతరంగమునందు తగ్గిన వారి చేత సంకులమై నిండిపోయింది సుమంగా సమయమునందు విలంభణం కలిగినటువంటి వాడ ఈ మూడు అత్తముల చేత కొట్టినాడు మీ భీష్ముని కానీ అతడు మరలి చోడకథ కథని నిర్దేశించి పలికి రహాసముతో కానీ తిరిగి కొట్టకుండా భీష్ముడు శిఖం నువ్వు చేయమంటాడు సృజించటగన్ మగవాణిగా చేసి అతని మొట్టమొదట స్త్రీగా ఉండి తరువాత దేడిని అటువంటి స్త్రీ అయిన నిన్ను కొట్టను సునావో శిఖండినియే నా భయం అసలాదు నీవు సదకోటి గతం బతికించితే నేను గాని కోపము మనం కొట్టదు సో సిఖండిని ఆ నీవు ఎంత కొట్టినప్పటికీ గాని నేను నవ్వుతానే గాని నిన్ను మరల భక్తును సుమా ఓ శిఖండి అని కోపించ శిఖండి మరి ఓ నతని కీర్తని అంటే కోపించి ఆ శిఖండి ఏమంటాడు ఆ భీష్మునితో గెలిచి రాతుల నెల్లను బలి ఉండకు పరశురాపు ప్రతి వీరుట వై అలవు కలిమి నెరపిన నీ చలము పలము ఓ భీషుడా అనేక మంది రాతులను జయించిన పరశురామునితో ఇరవై రెండు రోజులు మహాయుద్ధం చేసినావు కానీ నా ముందు మాత్రం నీ పరాక్రమము నీ ప్రతాపము ఏమీ చేయవు సుమంగా నేత్వమైన క్రీడించి ఎదుగుమెట్లయినను మాయకముల నిన్ను ఎవరినైతే నేను సూచకు నన్ను నీవు కొట్టినా సరే కొట్టకపోయినా సరే నా బాణముల చేత మాత్రం నిన్ను పడగొడతాను దానికే మీ సందేహము లేదు నేను ఆడదాన్ని చేసగ నష్ట విద్యమంతా చరచీనా చేత నిన్ను పడగొడతాను సుమా సందేహము అనుతూ మరియు నైతం ప్రయోగించినాడు విడుపుని మీద పలుకులు విని పలుగును నాత్మకలు విని అర్జునుడి ఉన్నాడు ఏమిట శఖండి ఈ రహంగా చరవేగి మాట్లాడుతున్నాడు ఈ వేళ ఆ దైవతత్వం కాబోలను అనుకుంటాడట నదీనందన సమయటపో సమయం వైన దైవతత్వోత్సాహం మన నేటి పలికింగా వయునని ఊహించి నదీనందనులు నాడే ఇప్పుడు పడే సమయం ఆసన్నమైన కారణం చేత ఆ దైవతత్వమైన ఉత్సాహంతో ఇలా పొలుగుతున్నాడు సమాంగీసగండి ఊహించిబలంస్తే అని ఊహించి ఇంకా ఉత్సాహపరచు తలంచిన వాడయేమంటాడు అర్జునుడు మనల జగము నవ్వు మాటలు అండి అన్నావు సరే బాగా నేనున్నది ఆ మాటలతో సమానంగా క్రియ కూడా చేస్తే కానీ సరిపోవద్దు సరిపోవదు కొట్టి మాటలు మాట్లాడితే లోకమంతా నవ్వునయ్యా నేనుండగా నీ ఏమీ భయములేది ఎవరి వల్ల కూడా చలదేగి ఆ విష్ణుని కొట్టవయ్యా పడగొచ్చు లేనప్పుడు గంగే ఎందుకలంగి పంచాల బలములపై తరిమినాంగా అర్జునుని యొక్క సెకండ్ మునుము వదలి ప్రక్కకు తొలగి ంచాల బలము మీద తన యొక్క శక్తి చూపిస్తూ ఉన్నాడు భీష్ముడు విజృంభించింది కౌరవ సైన్యమంతా కూడా తరలి వెనుకకు పట్టింది గురురాజు నది సొద నది సోను తోడని ఉగలుగు మన సైన్యము సైన్యమునందనగునే అనవుడు అది చూచి గురురాజు దుర్యోధనుడు భీసుకుని సమీపించి जो स्वामी मी रुंडगाने ये మన సైన్యం ఉన్నదే ఇలా దైన్యువును పొందవచ్చున రాధాదుతో నో ఏమంటాడు దుర్యోధను తో భీష్ముడు పదివే మనిషి ది విను ఓ దుర్యోధన నీకు పదివేల మంది రసికులను సంహరిస్తాదని నేను బాస అది అయిపోయింది సుమా పదివేల మందిని నరిగి పడగొట్టినాను కానీ ఇక లావు నా యొక్క శరీరములో బలం తగ్గినట్టుగా తోస్తూ ఉన్నది సుమంగా నేటి భంగి తోట పాండవులు సమయ చేత గలు సమస్య ఆ ఈ రోజున నేను ఉండటమో లేకపోతే పాండవులు ఉండటమో అంతేగాని లేకపోతే లేరు పోవటమో లేక పాండవులు పోవటము అంతేగాని ఇద్దరు ఉండేది లేదు అయితే మధ్య మాత్రడనైన నా చేత పాండవులు ఉన్నారే దివ్య పురుషులు ఆయనను నా చేతి బలువు చూడు మీ ఎది పలికి పేర్చి పడుతన చరాశరాజుల ప్రచండ నరనాథ యోధం వలం వదులుకొని పాండవుల గుందేది చూడదాక నిర్ధోమదహన స్వభా ఉండ పితామహు సింది అని నిర్ధూమంగునగలేని మంటలు మాదిరిగా మండి ఉండి వాడై ఆ సైన్యమునా వద్దు నాశనం చేసినాడు అతి సమయమునందు నీ కుమారులంతా ఉరవడించి ఆ పీసుకుని పాపు చేత వాని పాండవేయ మంచాల యాదవ పండ కేకయా బలము లొక్క మగిన తోవని మనలు మక్కనుటైనప్పుడు కోరుఘోరయ్య నరువాత మా పంచాలయ యాదవ పాండవ బలములన్నీ ఏకీభవించి ఆ సౌరవ సైన్యం మీద జరగబడింది అటు సమయము నుండి చాలా భయంకరమయ్యే యుద్ధం చెల్లింది ఆలోకించి అటు సమయము నుండి అర్జునుడు నీవు మీది కొన్ని మార్ల గొప్ప గోదోదీతముదంగా నేను పోసుకండి నీకేమీ భయం లేదు కనుక తరి మీ పీటుకు నీ పడగొడ్డవయ్యా నీ బాణముల చేతంగా అతని పొలుకులు విని ఎలుంగెత్తి ద్రట్ట అతని పొలుగులు విని అర్జును మాటలు విని ద్రట్ట మన యోధులందరుని శాంతను పై ధర్ముడి తన యుడుగల్ గను మన మత అతనికి పని లేదని పలికి ఆస్తి పొలుపుడినట మీరంతా ఒక్కమ్ముడిగా పోయిని మీద తరముండయ్యా అర్జునుడుండగా మనకేమీ భయము లేదు గనుక ఏమీ వెనుకాడవద్దు అని ఉత్సాహపరిచినాడు సైన్యమునులంబుండు అభిమంజునతో సుదక్షిండు అనేక మంది మహాయోధులంతా ఒకరితో ఒకరు ద్వంద్వ యుద్ధానికి కడంగి పోరాడుతూ ఉన్నారు మహా ఒకరి రథాన్ని ఒకరు పొడి చేస్తూ ఉన్నారు ఒకరి గురదములను ఒకరు నడుగుతూ ఉన్నారు ఒకరి ధనస్సులు ఒకరు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 పల్గుడు నాడే అర్జునుడు సైన్యమునంతా తన ఆస్తాన్ని చేడవస్తూ ఉండగా చూచి ద్రోణుడు వచ్చి మార్కున్నాడు అక్కడ ఉంటే అక్కడ సేనా సమేతం గా నడ్డపడిపోని పెనంగుతు వచ్చేటువంటి యొక్క ద్రోణుడు నాడే ఆయనకి అడ్డుపడ్డాడు దమ్మరాజు అనేకమైన సైన్యములతో ఎక్కడికయ్యా పోతావు అని చెప్పి బీష్కుని దగ్గరకు రానీయకుండా అడ్డుపడి కుంభసంభముందు ప్పుడు బ్రోధమునంగ నిప్పులు రాలంగా తనకు నెర సంఘటమై ఎప్పిన తన చెప్తానికి చెప్పాలి అంటే అంటే తాను వీపునికి సహాయపడవల్ని చూచినాడుగా రావటానికి వీలు పడలేదు అది చూచి కుమారుడైన అశ్రద్ధామును చూచి దియ్య బాణముల తంత్రము ఓ అశ్రద్ధామా తటపట దియ్య బాణముల తంత్రము పో ఆ దివ్య బాణముల యొక్క దంతమున్నదే అదంతా తడబడుతూ ఉన్నది రాకిప్పుడు మంత్రము తప్పిడు దంతములన్నీ గుర్తు లేకుండా పోయినవి చాపదండమును అదిలో ఉన్నటువంటి యొక్క ధనస్సు చలిస్తూ నాకు వశంగు కాదు ఆ నా యొక్క అజీర్ణంలో లేదు సుమాంగ డి అడి జైవులంగాటంక తొడంగడు నేటి భంగి కౌవడి తన పొంకి ధ్రవం మధు బుద్ధి జరించ కుంగా నా శరీరమంతా తూగాడి చలిసించిపోతూ ఉన్నది కనుక ఇదంతా తోటగంగా ఆ కవ్వడి ఉన్నాడే అర్జునుడు తన యొక్క పూనికినంతా ఈ రోజున తీరుస్తాడు మా భూమిని పడగొడతాడు అతన్ని మునుమటు తల ఎత్తి చూడుమో అర్జునుని యొక్క మునుమున్నదే అది తల ఎత్తి తోడవయ్యాంగులో కింద పడిపోతున్నటువంటి గొర్రములను ఆ భూమి మీద పడిపోతున్నులు రథములునయేలు తొంపుల దొన్నటువంటి రథములయ్యే పీల యుగంత సభత్పట కాల పురోభాగ రేఖగానగనయ్యవా ప్రళయ కాలమునంగలి ఆ సాంభముడే ప్రళయ దుడ్డిని ముందుగా ములా ఉండును ఆ ప్రకారంగా నాశనం అయిపోతూ ఉన్నది సైన్యము అర్జున్ యొక్క మునుమునందు అధీనుంగా అతడి కుదుసేనపై గద్దలాడదు అడవి కుదుసేనపై గద్దలంగాడే గౌరవ సైన్యం మీద గద్దలాడుతూ ఉన్నవి పైదవి అనేకలన్నీ పొడుతూ ఉన్నవి నాలుగు వైపులాంగ ఎక్కడ వచ్చే అటు రొడ్డ భయ శివారుతము శివ నక్క ఉన్నదే ఎదురుగా వచ్చి పూస్తూ ఉన్నది సుమన ఆపగా నందను నొప్పి శగునమల యొక్క ఫలమేవి అంటే ఆపగా నందనుడు నాడే పడిపోతాడు సుమా ఈ వేళంగా వీలు కాకుండా ఉన్నది ద్రౌపదేయ నగుల సహదేవ సైతుండని మిగిలినకు రౌపదేయులతో నగుల సహదేవులతో కలిసినటువంటి వాడైనా మీద తిరగబడుతూ ఉన్నాడు అతిధమ్మరాదుని అతిక్రమించాబా అది నాకు సాధ్యమవుతలేదు నీవు దేవృతాలికోయి అతనికి ప్రాణములు రాసు సమయం కాదు కాబట్టి నీవైనా పోయి ఆ బీటు వలపట దాపట రెండు వైపులా ప్రాపై సహాయంగా నిలబడవయ్యా ఏది ఎత్తున్నప్పటికీ ప్రాణము చే సమయముగాది పనిచేధామ యుద్ధామగరి పంపగా మహావేగంతో వెళ్ళిపోయినాడు భీ దగ్గర నరుడే భీమసేను నరుడేసి పరచిందుకు నియకుడు వేస్తూ సమయం సత్వరుడకువరుడే కుదు సేన మీద తని వెలుత్య సమయ చూపి కౌరవ సైన్యం నేరు జరగబడినాడు ఆ సుయోధను సుశర్మాతి భూపాలకులను ఆలోకించి భీమార్జునులను నాకు నియోగించినంగా దుర్యోధనుడు వీరంతా పోయి ఆ భీమాజుల్ని మార్చొనవలసింది అని చెప్పినాడుగా వచ్చింది పోరు భారమంది సాత్విక ప్రముఖులకు సాత్వాత అభిమన్యు మొదలైనటువంటి వారంతా సర్వ సైన్యములతో వచ్చి వారికి సహాయంగా మార్పు ఆ పాండవ సైన్యాన్ని మంగతాయ ప్రకారంగా ఉప్పంగునో ఆ ప్రకారంగా ఉప్పొంగిన వాడైడు పాండిత్యములు పూర్తిగా చూపి వదిలినాడుట తాని చేత గొల్లెటు తల నువ్వు తలలు దిగి పడిపోతూ ఉన్నాయి గుర్రదములు దిగి పడిపోతూ ఉన్నాయి ఏ ఎనుగులు దగ్గి సమస్య పడిపోతూ ఉన్నవి ఆ ప్రకారంగా సైన్యమంతా ఆ గుట్టలు గుట్టూ ఉన్నది ఆ పీట్ని మును విహరించి అపరా చాలా సేపు విహరించినటువంటి వాడై రణ క్రీడ చేసి అపరాణమున్నది సాయంకాలం మూడు గంటల సమయముందు పది రోజులుండి కొత్త మత్రియులైనటువంటి వారిని అనేక మందిని భూమికి బలి ఇచ్చినాను సుమంగా కాదీ ఇక సరిపెట్టడం ఉన్నది ఈ మేనితోటి పొత్తు ఉన్నది అది మానుకో మానుక మంచిదిగా తోస్తున్నది నాకు అది కయము చేసినట్లుగా ధర్మరాజు సమీపమునకు పోయి ఆ ధర్మరాజుతో ఏమంటాడు భీష్ముడు దనపతులం టూ రుద్ది దంపు దునుండం జరియన్ కాలము విసిమితి అనఘాయే నింక చాల నా విచికింద నేను పుట్టింది మొదలుకుని అనేక వేద ముంద రాజులందరినీ కూడా నరికి సంవరించినాను కానీ విసివితి విసుగు పుట్టింది కనుక ఎక్కడేను ఆసుర విధి ఉన్నదే ఆ మారణ హోమాన్ని ఆపినయను మీరు నా హితము కోరుతే సెకండ్ ముందుగాకడిగి ఎంత ఒట్టు వారు నొక్క పెట్టగా పైపడి ఏదో ఇంత తడుగుతే ఎవలతో మీరు నా హితము కోరినట్లయితే సెకండ్ని ముందు పెట్టుకున్నటువంటి వారై మీరంతా ఒక్కసారిగా ఏ జీభవించినా మీద పడి నన్ను పడగట్టండి వెళ్ళు తోలి పంచాల బలంపై నడరే తన యొక్క రథాన్ని పలపించేటువంటి వాడై పాఠ్యాల బలం మన అడ్డు సమయముందు అభిమన్యుడు లక్ష్మణ కుమారుడు మొదలైనటువంటి యొక్క కుమారుడంతా వచ్చి తలపడినారట ఆ తల యొక్క మునుమునకు ముందు వచ్చి అటువంటి మునుముల యొక్క పరాక్రమములు చూచి సంతోషించిప్పుడు ఎక్కించినాడు ధను విప్పుడు అతి సమయం నుండు సరిగా ఎదురుగా వచ్చినాడట శిఖం சகஞ்ஞினூச்சி டீ இதெல்லாம்ண்டா கொடுக்கு ஒட்டி நீலி ఆ దాన్ని ఉపసంహరించుకున్నా ప్రయో ప్రయోగించలేదట అది వ్యామునులు చే అర్చుని యొక్క రథం మీద పెట్టుకున్నా శిఖం ఇష్టమైనట్టుగా కొట్టునే ఉన్నాయనక నీకు వచ్చినటువంటి బాధ ఏమి లేదు అంటే ఆ బగ లాగి లాగి కొట్టాడట వాడు కొడితే ఆయనకి లెక్క బాణం ఆ పీసుకునికే అర్థం లేదు ఆ అది సందుగా చేసి వెనుక ఉండి ఆ శిఖండ్ యొక్క ఉండి లాగి కొడుతున్నా అర్జునుడున సాధ్యతని విల్లు దుని పెళ్ళే చూరు లోకం మతి లోకమున కడ్డ పడుతు పెట్టుకున్నటువంటి వాడై వీటిని యొక్క కోదండం ఉన్న దేహ ధనస్సు నదికి అవతలపార వహించినాడు అద్దె సమయముడు జయుడు మిగిలినటువంటి గౌరవులంతా వచ్చి अर्जुनंदन सामुखम भंगी तरवा युवत उीम घुड़ साविक मतलब महायोधुता वारूच तेरगड़नारू అందు పురందర నందను మన సైనికులకందరూ కన్ని రూపుల వారుణ ఆగ్డే ఆది మహాకర్ముల పెరల్చుతూ సమయమునందు పురందర నందనుడున్నాడే అర్జునుడు అనేక దివ్యాస్తములు ఐంద్రాస్తము వారుణాస్తము పర్జన్యాస్త్రము ఇలాంటి యొక్క దివ్యాస్తములు పరకించి మన సైన్యములంతా ట్టు పట్టినాడు కలుపుకొని మీ తండ్రి నేతూ స్వయం ఆ సెకండ్ మీద మాత్రం ఒక డబ్బా కూడా పడవీయకుండా చూస్తూ మీ తండ్రి నేను కటో మీరు పైపట్టాలి సుమాంతో నాయట అతను నిన్ను మెల్లెచ్చిన అన్నింటినీ తోడ్తో నదును వాడుతుండే ఎన్ని ధనస్సులపై కట్టితే ఎనస్సునల్లా నడికి పారవేస్తూ ఉన్నాడు అర్జునుడు నా కీడిపై ఆ ఒక శక్తిని ప్రయోగించినాడు భీష్ముడు అర్జునుని మీద దాన్ని నడికి పారవయించినాడు సూతుని కేతనము సూతుని కేతనమును ధ్వజమును మనముడు ఎక్కడ పాండవుల నా యొక్క మెంటిగలు అనే వీడికి కృష్ణుడు పాపు కాకున్నా అనుకుంటాడు లోపల ఈ పాండవులు గెలవటం ఒక లెక్కలోది కాదు కానీ ఆ జగదీశ్వరుడు నాడే సర్వేశ్వరుడు ప్రాపుగా వచ్చాడు వారికి కాబట్టి ఇక గెలవలేం లేకపోతే ఈ పాండవులు ఏమి సర్దుకోండి మీరు కూడా సర్దుకోండి వాళ్ళ వరసం కదా కొంతమంది నిలబడి ఉన్నారు సర్దుకోవాలి వద్దుకోవాలి మీరు చాలా ఖాళీగా ఉన్నారు అలా ఖాళీ పరిగరా కొంతమంది నిలబడి కొలు వచ్చిన చెప్పిది వేరము నడిచి పాటే దిగిన నగమెరిగి పాండవులంతా శ్రీకృష్ణ స్వామి వారిని వెంట పెట్టుకుని నా దగ్గరకు వచ్చి ప్రాధేయపడాడుగ నేను పడే విధానం ఉన్నది నా యొక్క మృతి విషయము నేనే చెప్పి ఉన్నాను కనుక ఇక విజయం పెంచడం మంచిది కాదు ఇది సమ్మతము మాకు నేను చెప్పు మాకలా అతడొక్కడు ముని వియ నేనొకడు ముని మహానుభావం జనాథ గగనమున్నటువంటి దేవతలంతా కూడా ఇక నీవు యుద్ధం చాలించటం మంచిదయ్యా పీపుడు అని చెప్పి పొలుగుతూ ఉండగా ఆ మాటలు భీష్మునికి వినిపించినవి అనుగ్రహం చేత నాకొక వినిపించినవి మార్గం కనకి మరి ఒక విల్లు వచ్చినాడు ఆ బిట్టుడు శిఖండి తన యొక్క బాణ పరంపరను సాగించినాడు బిట్టుని మీద అతడు మిసమంతుడుగా కళ్ళనవి పరపు తన ఎమ్ములతని పై పలుగునుందోగా కాని శిఖండి యొక్క బాణములున్నా వచ్చిన తగిలినప్పటికీ చెలించట్లేదు కదలట్ లేదు అటువంటి ఆ విషయమును తోచి అర్జునుడు సముల్లాసనం వేసినాంగతన యొక్క పాణముడు ప్రయోగించినాడు వీట్ని మీద ఆద్య సమయమునందు అర్జును మీద ప్రయోగించినాడు వీఠుడు తన మీద తొలగటి చములు వాదించి అతని చాపంఠించి అతని ఆయన ప్రయోగించినటువంటి పాణములన్నీ కూడా నరికి ఈ ఒక నిశ్చరమైనటువంటి వెళ్లి విరిసిన శరమిందో ఆ తనకు తల వారికి గౌరవ సైన్యానికి ఆపటానికి వీలు కాకుండా పెరిగినటువంటి వాడైవన నిధి ఉన్నదే సముద్రము కదా పరలినట్టుగా విజృంభించి వెనగుబడి తూగుతున్నా విడుకుల నున్న కొడుకుల మీ తండ్రితో వెనగుపడిపోయి ఉన్న మన సైన్యమంతా అర్జు సమయముందు విడిపోయేమంటాడు దుర్యోధను తో అది దేవాసోటికైన మహావీరు మార్కొనా ఈ మహావీరుడున్నాడే అర్జునిని మార్కొనటానికి దేవదానములకు కూడా ఆశ్యము కాదు సుమానూ కాజనుడు వాతని గెలవటానికి ఎవరికి సాధ్యపడదు సుమా మిగిలిన పాండవుల్ అయితే నేను జయించగలిగేవాడను ఇది సత్యం మీరు వింత కదులే విల్లు లేడు కందన రుడేసను జననాయక దొడ్డన ధనస్సు వెనుక తన ధనస్సు పెట్టినటువంటి వాడై అనేక అశత నారసములున్నాయే ఆ పొదును కలిగిన బాణములు ప్రయోగించినాడు భీష్ముని మీద అర్జునుడు అప్పుడు దేవవ్రతుడు దుశాసను ఆలోచించియే ఆ దేవవ్రతుడు భీష్ముడు దుశ్శాసను అసని గల్పముల్వి అర్జును బాణములు గాని గా దుశాసనుడాయి తగులు తో ఉన్నటువంటి బాణములున్నవి అర్జునునివి గాని వి కా సుమా ఎందు వర్ణానికి ఉప్పిడుపులు పడ్డట్టుగా పడుతూ ఉన్నవి నా మీద కక్కటి గర్భము కరెంట్ వచ్చే కక్కటి యొక్క గర్భముని కదా భేది ఎలా భేదించును ఆ ప్రకారంగా నా యొక్క శరీరమును భేదిస్తూ ఉన్నవి ఇట్టి బాణములు శిఖండికడివి బ్రహ్మదండం పాతినే చేతాముల నా సం బాణములు ప్రాణముల గలపదాడే రాజు దూతల ఏమి అనేటట్టుగా ప్రాణములు లాగుతూ ఉన్న విషమా బాణములు ఇంటి బాణవులు బరువుగా పడుతూ ఉన్నవి చాలా తీక్షణంగా ఉన్నవి ఇచ్చి బాణ ములుసుకండి ఎక్కడివి గనుక అర్జును వాడములుసు మా ఇవి అనుకుడు శక్తిని వైద్య నది దాని ఒక శక్తిని విన్నాడు అర్జునుని మీద దానిని నడిక ఒకనాడు అర్జునుడు వాలువల కనదముడెక్కల వాళ్ళు ఉన్నదే బాణం ఆపేటటువంటి యొక్క ఆ డాలు తీసుకొని కచ్చి తీసుకుని భూమి మీదకి దోకవల్లని చూస్తూ ఉన్నాడు భీముడు బొధువుడు మీద జే చక్క తన తన యోధులని నరికినటువంటి వాడై చేతిలో ఉన్నటువంటి అక్కడ కచ్చి రెండు నరికినటువంటి వాడై నేనుండగా భయము లేదు వెనుక మీరంతా పొదవుండయా బీట్టుకుని అని తన యోధులకు చెప్పినాడు అర్జునుడు పొదుగులాకడి నుంచి ఏయుడు పొదవుండడవుడు జాహ్మీండా సైనికులంగోయని తల పడ్డ పోదు సైన్యమంతా వేయండి పడగొట్టండి పడవండి వీట్టుకుని మహత్తరమైనటువంటి కోలాహల కోలాహల కోలాహలంతో చల రేగింది ఏసి మన సైన్యమంతా తిరగబడింది గురుసేన వచ్చి వస్తూ ఉన్నటువంటి కౌరవ సైన్యాన్ని అంతా తన బాణముల చేత చల్లగొడుతూ ఉన్నాడు అర్జునుడు అడ్డు సమయమునందు ఆ భీష్ముని పదివినటువంటి వారై అనేక దివ్య బాణములని ఆ భీష్ముని శరీరం అంతా కూడా కింది నుండి పైకి దిగిపోయేట్టుగా సందు లేకుండా కొట్టినారు శాంత వచ్చే అడ్డు సమయమునందు అంశమంతుడున్నాడే సూయ భగవానుడు శాంతి వహించి కిందికి పోతూ ఉన్నాడు పడదోచినందు దివ్యములైన ఆక్రాంతంగా లాగి అనేకము ఆ భీముని యొక్క శరీరము ప్రవేశింపజేసి భూమి మీద పడేటట్టుకొచ్చినాడు అర్జునుడు తోర్పు తలగా నడీ కొడుగులంతా ఆకుల చూస్తూ ఉండగా ఆ మహాగురుడున్నాడే భీష్ముడు తూర్పు తలగా ఆ విర్పు తలబెట్టినటువంటి వాడై ఆ సమయ పర్వతము నందు అర్తవిస్తూ ఉన్నటువంటి యొక్క సూర్యుడు ఎలా భూమి మీద పడిపోయినాడు ఆ విధంగాడైన దేవభావం వచ్చి ప్రవేశించింది దక్షిణాయనము అరివిసులున్నారే దేవతలంతా కూడా తోచి అరే అరే రే మహాపుణ్యాస్తుడు శ్రీల పురుషుడు ఇది దక్షిణాయనము దక్షిణాయనమునందు చచ్చిపోతాడా ఏమి అని మాట్లాడుతూ ఉన్నారు అది విని నాకు తెలుసునయ్యా నేడు ప్రాణువులు వదులుండలేదు నాకు ఆ సత్యవతి దేవిని మా తండ్రికి చేసినటువంటి వివాహం చేసిన సమయములో ఆ మధ్యత్వము ఎప్పుడు కావలింటే అప్పుడు వచ్చేటట్టుగా చావు నాకు మా తండ్రి ఇచ్చిన అడుగునుకు ఉత్తరాయణం వచ్చేవర దాకా నేను ఇలాగే ఉంటాను సుమంగా సమయం కొనుగున కొందరు హంస రూపం వలన మహాత్మునకు దక్షిణాయనంపు తొందించి అతన్ని తెలిసి ఎనికి అతని చేతని మంది ఏది గంగా పంపింది కొంతమంది మహర్షు రూపములు ధరించి వచ్చి వారు చెప్పటానికై వచ్చినారు ఇది దక్షిణాయనము ఇప్పుడు వదల వద్దు ప్రాణములు అది చెప్పటానికి రాగా అది తెలిసే ఉన్నది ఆయనకు ఆ విషయం చూచి తిరిగిపోయినాడు మహర్షులు దుర్యోధను వచ్చిన దుశ్శాసను కుంభసంభో కడకుమయముందు దుర్యోధనుడు దుశాసను పంపించినాడు వారికి ఈ విషయం చెప్పవయ్యా భీష్ముడు పైపోయినాడు అని పోయి చెప్పగా కింద పడి మూర్చబడిపోయినాడు ఆ దోణాధ్యాయులు తరువాత జరిగిన ఆ దుర్యోధరుని దగ్గరకు వచ్చినాడు జోడు పాండవేయులు మార్చ పంచాల యాద సహితం పాండవులను పాండవ సైన్యములున్నాయే మార్చ పంచాల సైన్యములన్నీ కూడా చాలా సంతోషించిన వీరి కొడుబడినందువలన నీ కొడుకుగా నీదిదరలను నిలిగెత్తి ఏ నమ్మద చెరులు ఆహ్లాద బొమ్మలు ఎంత రోదశ గల ఎంత నీ కొడుగులు నీ యొక్క సాయి యొక్క వారి సైన్యములన్నీ కూడా పెద్ద గొంతెత్తి ఏడ్చినారు సుమా పిప్పుడు పడిపోయిన సమయములు ఆ ధ్వని చేత గగనమంతా నిండిపోయింది వాళ్ళు చేయాకు లేక కన్నుగల నచ్చుల గంగజెత్తంబుల పండు సోతుండి గాని ఎందుకయను గడవరు మనవారు కయ్యమునకు అది సమయమునందు కాలు చేయి ఎవరికి ఆడలేదు సుమాస్తూ ఊరికే ఆ పాండవుల వంక దేన ముఖములతో చూస్తూ నిలబడిపోయినారుగా అని యుద్ధానికి అవధూ తలపడలేను సుమా సమయమునందునియ అంటే ఏమంటాడు ధృతరాక్షుడు సంజయుని తొంగని రాయో కాగి రూపరగిన నేత సాయక సముదయ వచన చేయుగని గవియుదేరయ్యే సంజయుడా నా హృదయం ఈ హృదయం మనస్సు రాయో ఇనుమో లేకపోతే మాత్రం ఇలాంటి వాస్తవిని పగిలిపోవలసింది అలా పగలటం లేదు ఇది రాతి చేతనో లేక ఈ నువ్వు చేతను తయారైంది సుమంగా అనుటయు నా సోతనందనుండెట్టను అట్టే ఏమంటాడు సోత సంజీవుడు అప్పుడు కౌరవులుందారునో సమవారును మైమరువు ఆయుసములు పెట్టి గంగే ఇక్కడ గుమ్మోయి అతి సమయముందు కౌరవులు పాండవులు అంతా కూడా మైమరువులున్నవి తవచములు తీసి వహించినటువంటి వాదయి అర్థములు వదలి భ్రీష్ముని సన్నిధానమునకు పోయినారు నాడే అర్జునుడు ఒక్కడు మార్తము అత్య సమయముడు వాగుల వారు ఒకరి మీద ఒకరికి ద్వేషం లేదు కోపం లేదు అత్య సమయమునందు అన్యోన్యముగా మాట్లాడుకుంటూ ఆ పీష్ముని పర్యవేక్షించినారుండగు నమ్మల్ దాకి వారిని అభినందించి కొలిపించుకొని అండే ఆ కౌరవులు పాండవులు ఆ తనను కొలుస్తూ ఉండగా పాడుకొని ఆ బాయక సడముల మీద ఉండి ఈ అంపశయ్యపు తగినటువంటి యొక్క తలకడ ఉన్నదే జుల్ కావలసిన అసరస్సు వంగిపోతూ ఉన్నది వెనకు అన్నాడు అంటే మెత్త మెత్తని ఇళ్ళు తీసుకొచ్చారు సమాధి పొడుగురు అట్టు సమయము నుండు అర్జుని పిలిచి అతడు భాగముల నలగడ తూపుల శ్రద్దకు నలబడ పెట్టువని అతని పనిచల్ ఆ అర్జును అర్జునా తలకమున్నది ఈ పడకకు తగినట్టి ఆ ఉపధానము చుండు కల్పించవయ్యాడు కానీ పొత్తు మరియు నొక్కుని మూడు బాలములు మంత్రి పెడతల దాకి ఎత్తి పట్టుకొని కుంభంబుల్ భూమి మోచనిగా చేసినాగా అంటే చిడ్డము అలాగేను అని చెప్పి గాంధీవాణ్ణి సత్యం చేసినటువంటి వాడై మూడు బాలములు మంత్రించి భూమి మీద బట్టి ఆ సరస్సు ఉన్నదే పైకి ఎత్తి పట్టేటట్టుగా పాప పాపక్షనాడు బాణములు దానికి ప్రీతుండ చాలా బాగా ఉన్నది అని సంతోషించి శాస్త్రీపతులవలోకించి మహోత్సవ లీలతలాగి నేను ఉత్తరాయణం వచ్చే వరదాకా ఈ అంపశయ్య మీద ఇలాగే ఉంటాను కనుక నాకు తగిన రక్ష చేయవలనులయ కరయ నోపిన వాటలు పరిహతో ప్రాకారం బెట్టలు ఆ పరిహతో కూడా చుట్టూ ప్రాకారమును కూడా కట్టవలనుసుమా అని చెప్పినాడు సుతులు పాండు తన చికిత్సకులున్నారే వైద్యులు వచ్చినారు బాణువులన్నీ లాగి శరీరమునందు బాధ లేకుండా చేస్తాము అని కానీ వాళ్ళ సుమా నాకు అవసరం లేదు అని వారికి తగిన బహుమతులు ఇచ్చి పంపించినాడు విష్పుడు అంటే నా దేవ్రతు నీళ్ళు రావణడికి వచ్చిన ఆ దాహం అవుతుంది అలాగంట ఎంతగానోట ఆ భీష్ కారణం చేతరే మంచినీడు కావాలరా ఎండుకుపోతూ ఉన్నాయి కదవులు లోపలంతా కూడా నాలుగు పిడుచు కట్టిపోతూ ఉన్నది మంచినీడు కావాలని వాటి పట్టుకొచ్చారట ఆ దుర్యోధన చూసిన వాళ్ళు బంగారు కలసి మొద తెప్పించుర్యోధనుడు పనికి రాదు చేయను సుమాత్మవిన్యాసమి నాకు పనికిరాదు జలము అటువంటి యొక్క నీరు మాత్రమే తాగుతాను అంతేగాని నీరు నాకు పనికిరాదు అంత కౌరవులను దగ్గర రాజుల్లో వెరగబడి గంగేయుబడి ఏమి చేసేటట్టు ఎక్కడి నుంచి తెచ్చాడు ఈ భూగతమైనటువంటి జలం మీరంతా అంటుకున్నటువంటి యొక్క జలం పనికిరాదు అంటూ ఉన్నాడు నుండి తెచ్చేటట్టు ఆ అంతా కూడా నిర్మిలై చూస్తూ ఉన్నారట అచ్చు సమయములుందు అర్జునిగా అర్జున రావయ్య సల్గంగ అర్జున ఈశ్వరప అరిగి తగినట్టుగా అత్తముల చేత వచ్చినటువంటి నీరు దప్ప ఆమెగిలిన నీరు నేను సాగను సాగను గనుక దానికి తగిన విధానం చేయవయ్యాకనికి ప్రదక్షిణం చేసి వాగాంచి మహీతలంబుగా ఆ పీతునికి చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసినటువంటి వాడగాన్ని సత్యం చేసి ఆ పద్యంజమంతుంచేతందించి తీవ్రమైన బాణం భూమిలోకి జరిపి కొచ్చినాడు పండు సుఖులు వాడి బలము సంస్ ఆ భీష్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తాకినాడు దాన్ని అప్పుకోవటానికి వీలుగా తయారు చేసేసాడట పక్కనే పెట్టేశాడు ఆ మంచి వీళ్ళు ఎప్పుడైతే అప్పుడు తాగేటట్టుగా అవసరం లేనప్పుడు వారి ఆగిపోయేటట్టుగా పెట్టాడట ఆ బాగా ఉందయ్యా అర్జున ఆ ఏమి కొరం లేకుండా చేశావు నీకెత్త అన్నాడట అభ్యుడు అంటే మనవాడంతా కూడా ముఖాలు లేద వచ్చారు సుమా ఆ పాండు సైన్యం పాండు సైన్యం విలుబించి కులాహలంగా కేకలు పెట్టింది తృప్తి పొంది మందాకి నందను సురందర నందను నెట్లడి తృప్తి వహించినటువంటి వాడయడు ఆ అర్జునునితో ఏమంటాడు చేత ముని నాథుని కాకిన దింగియుదును ఆవో అర్జునహర్షి చెప్పినార్థమా నరుడిని మహర్షి విని అని శౌరియు నీవు కూడిన సాక్ష్యము లేయు లేవు సర్వేశ్వరుడు నీకు తోడైన తరువాత మీకు అసాధ్యములు లేదు సుమా జగత్తులు చెప్ప చెప్ప నీ కౌసవ రాత మానడు గగన్యదుగా కింద మీ యొక్క ప్రతిమ ప్రభావములు ఏరిగి నేను అనేక విధములుగా చెప్పినాను దుర్యోధను కాని అంగీకరించలేదు కాబట్టి భీముని యొక్క గతహరి చేత వాడు పడతాడు సుమా దుర్యోధనుడు అది తప్పదు మానసు నయ్యకున్న సైన్యములు వహించినటువంటి యొక్క ముఖంతో చూస్తూ నిలబడి ఉన్నాడు ఆ దుర్యోధనుడుకను అతి దుర్యోధన్ చూచివేయకుడు నరుడత్యుత వ్యక్తముండతని కాదారాయణుండీ నరుడత్యుత వ్యక్తముండో అర్జునుడి అర్జునుడి యొక్క విక్రమం ఉన్నది ఏ పరాక్రమాన్ని ఎంత అది కొలత పెట్టడానికి సాక్ష్యం కాదు అది అర్జునునికి సహాయంగా ఇప్పుడు ఆ శ్రీకృష్ణ స్వామి వారు కూడా వచ్చి ఉన్నాడు కనుక వారిని జయించడానికి ఎవరికీ సాధ్యపడదు సమరావర్తం మీ గొప్పదే రేపు రోజుల్లో నేను పడిపోయాను కానీ చాలా సైన్యం నశించిపోయింది గురుకుమారులు కూడా కొంతమంది పోయారు అయినా కొంతమంది ఇంకా చాలా మంది ఉన్నారు గనుక ఇప్పుడైనా వారి రాజ్యభాగం వారికి ఇచ్చేసాయి ఇచ్చేస్తే లేదు అలా బ్రతకండయ్యా పడిన పడ్డారు పోయిన పోయారు మిగిలిన వాళ్ళు అయినా కొంతమంది అయినా బ్రతకడం అవసరమే కదా అన్నప్పుడు నమస్కరించి శ్రీవాసం దుర్యోధేమీ మాట్లాడలేదు పాండవులు మాట్లాడలేదు ఆ పిలుపునికి నమస్కరించి రెండు వేళ్ల వారు తమ యొక్క శిబిరములకు వెళ్లిపోయినారుండు ఆ వెళ్లే సమయంలో గోవిందుడున్నాడే ఆ యొక్క చూచి ప్పుడునే ఎవ్వరికైన దక్క పౌరవ ముఖ్యాందన దేవతలు కూడా అజయుడు సుమాగిడు అంటే పేటుని జయంతవలను అంటే పడగొట్టవలను అంటే మీకు జగత్తులో ఇంటివరికి చాలా అర్చబడదు సుమా అని అర్చిస్తూ ఉన్నాడు ఆ సర్వేశ్వరుడు ఇదంతా దేవత అనుగ్రహమే మేమనగా దక్కే ఉన్నది స్వామి అని ఆ తమ్మురాని ప్రశంసిస్తూ ఉన్నాడు అనుడైనలమే అప్రతిహతీ మనసు ఎంత పనుల గుాలిటిక భక్తాధీన ఇరువురు శిబిరేరు వెళ్ళిపోయినారు అంత కర్ణుండు గంగేలు కడుగుయి భక్తి వినతుండీ పాద ప్రణామం వాచరించి సమయం నుండు కర్ణుడు పీపుని దగ్గరకు పోయి పాదముల మీద పడి నమస్కరించే అలుక దక్కి నన్ను నదికి వాప్సయ్య శీతలు ముగా తగిన మాటలాడవే మహాత్మయనుటూ స్వామీ అలుక దక్కి కోపము దిగనాడి ఆ వాత్సల్యుతమైనటువంటి యొక్క చూపుతో నన్ను చోటవయ్య మహాపురు కరును విప్పి చూచి ఆ కనుని దగ్గరకు రమ్మని పిలిచి కౌకలించుకొని అచ్చడు ఆది జనం చేతనితోనే తని పడు ఉండే ఆ కన్నుడిని కౌగులించుకొని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 ఎందువల్లు అంటే ఆ బిడ్డలను కౌరవ పాండవులంతా ఈ ప్రకారంగా హతమై నాశనం అయిపోవటానికి ఇష్టం లేక దీనికి అంతా అది కారకుడమనే ఉద్దేశంతో నిన్ను అనుటయే తప్ప వేరుగా నాకు కోపమేమిటి నీ మీదంగా అది శిక్షగా అది రాజయయుండవుగా నీ జన్మమున్నదే మహారహస్యము నీవు రాధయుడవు కాదు కుంతి యొక్క నాకు నేకాంతం ఆ వ్యాసమ ఇది చెప్పినా ఇది సంగతి నాకు రహస్యముగా నేను అది యొక్క చేయస్సు పరాక్రమం అవి తూచి నేను కూడా తెలుసుకున్నాను సుమా నీవు కౌత్యేయుడము అని ఒకటే వాత్సల్యం కాదు నీవు పాండు కుమారుడు కనుక మీద నాకు కోపమేమిదయ్యా వాత్సల్యమేదే చెప్పేది చెబుతాను విడు ఏండవులకు వైదముడికి వచ్చి నా పాండవేజుల ప్రవేయుండకుండు వారికి విధేయుడుగా ఉన్న వారులతోటి విరోధం కుటుండవులకి తరికీ కూడా చెప్పి పంపించినాను నేను ఆ అర్జును జయించడానికి ఎవరికి సాధ్యపడదు పైగా సర్వేశ్వరుడు సహాయంగా వచ్చి ఉన్నాడు ఎవరూ జయించలేదు కలిసి ఉండుక ఈ విషయము నేను చెబుతూ ఉన్నాను కనుక నీవు గనుకపోయి కౌంటేయులతో కలియవయ్యాలియుండెత్త ది సంతానముతోటి పొత్తు సన్నే నాకు అంటే స్వామి విషయము నాకు మునిపే తెలుసునయ్యా నేను కుంతి పుత్రుండ సంగతి అంతా కూడా తెలిసే ఉన్నది కాదీ ఇక కుంతీ బుద్ధులతో పొత్తు ఉన్నదే అది మహత్తము నాకు తగదు మహాబలు హరియు వారికి ప్రాపు కల రెండు వాటల వారు మహాబలు మహాపురుషులు మహాబలవంతులు పాండవులు పైగా సర్వేశ్వరుడు వారికి ప్రాపు వాటి జయించలేము అనే విషయము నాకు తెలుసు నువ్వు వివేకయ కాది ఆ తమ్మా దుర్యోధనుడు నాడే ఏ రోజుకు ఆ రోజుకు నాకు చేసేటటువంటి మన్ననలు ఉన్నాయి జయిత అని చెప్పి చెప్పడానికి వీళ్ళే అవి తలంచినట్లయితే ఆ దుర్యోధన్ విడిచి పోబోతున్నా నాకు అది తలంటున్న దుర్యోధన్ భార్య భాను అయి కర్ణునికి తలంటుతూ ఉన్నదట కర్ణునికి తలంటుదేటి వాడేమో రాజరాజు రాజరాజు భార్య కర్ణుడు తాను ఇచ్చినటువంటి ఒక అయితే ఆ కనుడికి తలంటుతూ ఉన్నదట తలంటుతూ ఉంటే ఏమిటంటే ఆ కనుడి ఎందున్నటువంటి యొక్క ప్రేమాభిమానములు అలా బాధితులుతూ ఉన్నాయి వాడిని ఆ దుర్యోధ్ణి తలంటే సమయంలో ఎవడో వచ్చాడు యాచకుడు వచ్చి అంగరాజా ప్రభో యాచుకోహా గాచుకో అస్మి అన్న సమాత యాచుకుడు సమా చివరి వాటి ఏదైనా వచ్చా అంటే తలంటు చేసుకునే చేసుకునేవాడు పదివేల రూపాయల గిన్నె ఉందట ఇంకా దుర్యోధనే నూనె పోసి ఉన్నది తలంటుతూ ఉన్నది ఆ ఆమె ఇంకా కొంతమంది దుర్యోధన్ ఆ నూనె అవతల భారవ ఇచ్చాడట ఎంత భారవసి ఎత్తుకుపోవాయా ఇచ్చుకో అని ఎడమ చేత్తో ఇచ్చా అంటే స్వామి ఎడమ చేత్తో ఇస్తూ ఉన్నారు ఎడమ చేత్తో ఇస్తూ ఉన్నారు ఏమిటి అంటే క్షణం చెత్తం క్షణం వెత్తం క్షణం జీవితమావయోహోయా ఏ చెయ్యి అయితే నీ చెవి నీకు కావలసింది సొమ్ము క్షణం చెత్తం క్షణం వెత్తం ఈ యొక్క మానవుల యొక్క మనస్సులున్న ఏ క్షణికము ఏడు ఒక క్షణంలో ఉన్న మనస్సు ఇంకో క్షణంలో ఉండదు మారిపోవద్దు క్షణం విత్తం ఐశ్చర్యం కూడా అంతే ఒక క్షణంలో ఉంటది ఒక క్షణంలో పోతుంది జీవితం మన యొక్క జీవితంలో అంతే చేపలేడు కాబట్టి ఈ చేతు ఎడవ చేతిలో ఉండగా నీకు ఇయ్యవల నువ్వు అని కలిగింది నాకు కుడి చేతితో కానీ ఇయ్యకూడదు దానం అని ఈ చేతిలో నుండి ఈ చేతిలో మార్చుకునే వరకు ఎంత కెమ్మత్తు కలిగినా ఆ వీడికి ఎందుకు ఇయ్యాలను అని అనుకుంటే నీకు రాదుగా నీకు రాదు కనుక అదంతా ఎదురు ఏ చెయ్యం పోయిందోబో అని అవత బారిట ఆనందపడి ఎత్తుపోయాడు బంగారు గిన్నె దుర్యోధను దేజీ పోయి చెప్పారట ఆ కథుడు నీ యొక్క గిన్నె అది దానం ఇచ్చేసాడు సుమా బ్రాహ్మడు నీకు అని చెప్పారట చెబితే పది పొట్ల పంచదార పంచిపెట్టండి రా జనానికన్నా పది పొట్ల జనానికి ఎందుకు గిన్నె పోయినెందుక అది కాదు ఆపత్తు తగ్గిపోయింది నాకు ఏమిటయ్యా అంటే నా భార్య ఎక్కడే ఉన్నది ఆ పాప ఇప్పుడు పారా కోరితే నా భార్యనైనా ఇచ్చేవాడు వాడు వాడు ఏదగిందని ఏ తగందని లేదు ఆ కనునికి ఏ వస్తువులు ఏ కోరిక విచక్షణ లేదు వాడికి ఏదీతే చాలా బాధితమే కనుక నా భార్య అక్కడే ఉన్నది వాడికి అటు తగంటు చేస్తూ అది పెద్ద ప్రమాదం తప్పిపోయింది కనుక పంచిపెట్టండి పంచదర్ నా యుడ నేను కౌత్యాయుడు అనే సంఘటన ఇదివరకే తెలివినయ్యా దైవాహీవద్దు పదాంకోబట్టి పాండవులతో నేను కలిసి కలిసి ఉండటము నేను సహోదరుణ్ణి పోవటం నేది మాత్రం కనుక యుద్ధానికై నాకు అనుకే పంపవ్యాధము అదే ఆ పురులాజున గురు నేను ఇంతకాలము అతను సొమ్ము తిన్నట్టుగాను అదంతా తీర్చుకోవలసి ఉన్నది గనుక మా యొక్క శౌజ ప్రతాపమును చూపి మొర ఆ కృష్ణార్జుని ఇద్దరినీ కూడా అల్లా అడిపోయేటట్టుగానే సహాయత్తమ నా మనము మను పానము దక్కు మనోగ్నీ యొక్క నీ శక్తి సామర్థ్యములు నాకు తెలియనయ్యా కన్నుడా అంతకు చాలు కాబట్టి పోయి ఆ దుయ్యోధనకు ఏది ఇద్దరు అలా చేయవలసింది నడుచుకో నీకు అరుటి ఇచ్చాను సుమా పోవచ్చును తెలివంది పలికిన దేవ వృత్తు బంధుభావం పరమానందంధేయునకున్నదే పీతుని యొక్క బంధుభావానికి ఆనందపడినటువంటి వాడై తన నివాసమునకు వెళ్ళిపోయినాడు కర్ణుడు వృత్తి భక్త ప్రవృత్తి కరణ గమనలీల కాఠ కారుణ్యశీల ఇది ప్రశ్న చెప్పవచ్చు ప్రశ్న అఠోహణి అంటే వరరథ మొగ్గండో ఒక్క రథము వార మొగ్గండో ఒక ఏలుగు దొరకముడు మూడు గుర్రములు కాలు రము ఆ కాలు బలందే ఐదు ఐదుగురు అనుసంఖ్యలయ పట్టి ఇవి మొత్తము కలిస్తే పచ్చి అని అంటారు దాన్ని అది త్రిగుణం సేనాముఖము ఆ ఈ యొక్క పచ్చిని త్రిగుణం వైనా మూడు అది సేనాముఖము అంటారు దీని త్రిగుణం గుల్మమ్మో దానిని మూడు పెట్టి వెచ్చ వేస్తే అంటారు దీని మొమ్మడు గొడగైన గణము తగ్గణము త్రిగుణమైన వాహిని దాన్ని ట్లయితే వాహిని అంటారు మా దాచువడి మూట గుడి ఎంపా దానిని మూడింటి చేత ఎట్లయితే ప్రతమ అంటారు ఆ దాన్ని ఆ ప్రతమను మూడింటి పెట్టి ఎచ్చవేసినట్లయితే చము మరి దాని మొమ్మడు గీకి సమాఖ్యనరు ఆ చెబును మూడు పెట్టి ఎచ్చవేసినట్లయితే అది పది మధులైన మొత్తం కలిపి చెబుతూ నాడు మరి ఇరవై ఇరవై యొక్క వేయి ఎనవన్నూట ఎనిమిది వందల డెబ్బై రెండు రథములు అన్ని ఏడుగులు అన్ని ఏడుగులు అరవతి వేలు వేలు నూట పది గుర్రములు అరవది వేల నూట పది గొర్రములు లక్షలు నూట ఏ పండ్ర వీరభతులు లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్వరము కలయతి యొక్క ఒక అర్థహుని అని ఇటు ఏడు అటు పదకొండు అర్థౌలు పద్దెనిమిది అక్షౌహిణిలో యుద్ధం చేసిన విషమా ఆ కురుక్షేత్రమునందు శ్రీ సంశయ మంగళ గౌరీ పుణ్యదేనాథం ఆయన వైశంపా ఆయనుడు ఏమంటాడు ఇంకోటి అడిగారు దీపావళి పండుగ కదా ఆ కారణం చేత ఎందుకు వచ్చిందో ఈ పండగ అది అసలు చెప్పండి అని చెప్పి ఆచి కొందమని అడిగారు ప్రొద్దును కొందమడిగా అడిగాడు వెనుక ఒక హరిదాసు మూట బయలుదేరి హరికాసుడు బయలుదేరడు ఊళ్ళోకి వెళ్ళాడు వేడి వంట చేసుకున్నారు చేసుకుని మజ్జి కావాలి మజ్జి కొరకు ఎక్కడ దొరుకుతుంది అంటే ఫలానా ఆ వీధి చివరు ఉంది ఒక ముసలామి ఆమెకు బాగా ఉన్నాయి పాడి బాగా ఉంది అక్కడ పోతే పోస్తది ఏం చెప్పారు చెబితే ఈ మధ్యలో వాడు నేను పోయి తీసుకొస్తాను అని ఒక తప్పి తీసుకుపోయాడు పోతే మజ్జి చేసుకుంటుందామే అమ్మా మేము పలువురు మాది వంట చేసుకున్నాం కాస్త మజ్జిగ పోస్తావా పోస్తాను తెలుస్తూ నా కూర్చోవయ్యా అందట కూర్చుని చూచాడు వీడు చూస్తే చిన్న పావి చావి చుట్టూ గోడ సన్నటిదేమో భారం లోపల కట్టేసి ఉంది గేద దానికి పెద్ద పెద్ద కొమ్ములు కొమ్ములు ఏమో చాలా ఎడలు పని కొమ్ముడు ఉన్నాయి అవి చూచాడు వీడు చూచాడు ఏమమ్మా ముసలమ్మా ఒకవేళ నీ గేద చస్తది ఇందుడు గేద చస్తే ఇంత కొమ్ములు ఉన్నాయే ఈ ద్వారం కూడా పట్టదే మరి బయట వారేసేది అట్లా గు చాలా పండ కదా పరిగా మధ్యకని వచ్చి నా గేద చావాలని ఇంత అశుభంగా అది ఆ చెట్టు తీసుకుని వెడబడి పారిపోయాడు పారిపోయి వచ్చి పైకి వచ్చి ఇరంస మధ్యకి వెళ్తే అంటే అది తుప్ప జాగా పైకి వచ్చేటట్టుగా మాట్లాడదావుగా బోరు నేతానున్నామని కిడే దాదాపురా